జై గురుదత్త యోగ వాసిష్టం ము వ్యవహార ప్రకరణం ఐదవ భాగం ఆనాటికి మహర్షులంతా కూడా సభసాలించి ఎవరికి వారు సంధ్యావందనాల కోసం బయలుదేరి వెళ్లారు అనుష్ఠానాలు పెందాడే పూర్తి చేసుకుని ఆనాటికి ఆ రాత్రి కృత్యాన్ని పూర్తి చేసుకుని మన్నాడు పొద్దున్నే లేచి స్నానాలు చేసి మళ్లీ సంధ్యావందనము అగ్నిహోత్రం అదైనటువంటి అనుష్ఠానాన్ని కూడా ఎవరెవరికైతే ఏ అనుష్ఠానాలు ఉన్నాయో అంటే కాలానికి ప్రాతకాలానికి విహితమైనటువంటి అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ త్వర పూర్తి చేసుకుని పెందరాడే రాజ్యసభకి అంతా వచ్చేసారు ఎవరికి వారికి సాక్షాత్ వశిష్ఠమేశం చేస్తున్నాడు సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభు ఉపదేశాన్ని పొందుతున్నాడు ఇటువంటి సందర్భంలో ఆ మంచి మాటల్లో ఒక అక్షరం కూడా మనం పోగొట్టుకుంటే అది మన జన్మకి చాలా లోటైపోతున్నటువంటి ఆదుర్దల ఉన్నారు కనుక పెద్ద పెద్ద మహిళలంతా కూడా త్వర త్వరగా పూర్తి చేసుకుని వచ్చి మన్నాడు పోతున్నే పెందరాడే సభలో కూర్చున్నారు మరి దశరథ మహారాజు గారు కూడా అట్లాగే ఆదురుతాగా ఉన్నాడు ఆయన కూడా అందరికంటే ముందరగా వచ్చే సభలో కూర్చున్నాడు శ్రీరాముని సంగతి వేరే చెప్పనక్కర్లేదు మన్నాడు సభ ప్రారంభమైంది శ్రీ వశిష్ఠ మహర్షి ప్రారంభించాడు ఏమంటున్నాయంటే శ్రీరామ నిన్నే చెప్పాను నీకు ప్రపంచంలో విధి అనే మాట లేనేలేదు దైవం అనే మాట లేనేలేదు ఉన్నదల్లా పురుష ప్రయత్నమే పురుష ప్రయత్నం అంటే కర్మ కనుక ప్రపంచంలో ఉన్నదల్లా ఏమిటంటే నీ పాత కర్మ నీ కొత్త కర్మ ఇవే రెండు నిన్న పాపం చేశావు ఇవాళ ఆ విషయం గుర్తుపట్టావు ఏం చేయాలి వెంటనే నాలుగు ఖర్చుకుని శాస్త్రంలో చెప్పినట్టు ప్రాయశ్చిత్తం చేశాడంతే అలా చేయాలి దాంతో ఏం జరుగుతుంది నిన్న చేసిన పాపం పోతుంది అలాగే కిందటి జన్మలో చేసిన పాపకర్మకి ఈ జన్మలో ప్రాయశ్చిత్తం చేయాలి ప్రాయశ్చిత్తం అంటే పుణ్యకర్మ కిందటి జన్మలో పాపకర్మ చేసినట్టుగా మనకి కొన్ని గుర్తుల ద్వారా ఇప్పుడు తెలుస్తుంది తెలియగానే చేయాలి ఈ జన్మలో పుణ్యకర్మ చేయాలి ఈ జన్మలో చేసే పుణ్యకర్మ పాత జన్మలో చేసినటువంటి పాపకర్మకి విలువడవుతుంది ఇదే సిద్ధాంతం ఎందుకంటే మించింది ఏం లేదు అన్నాడు ఇది వినేటప్పటికీ రాత్రిల్లా రాముడు ఇప్పటికే వశిష్ట మహర్షి చెప్పినటువంటి సిద్ధాంతాలన్నీ బాగా మనస్సులో రాత్రిలా నిద్ర లేకుండా మననం చేసుకుని ఉన్నాడు అంచేతం చేశాడంటే మహర్షి గురుదేవ ఓ చిన్న సందేహం ఉందండి ఏమిటంటే ఒకడు ఒక మంచి పని చేద్దామని మొదలుపెట్టాడు వాడు చాలా సరుద్దేశంతో మొదలెట్టాడు కానీ ఇంతలోగా ఒక గిట్టని వాడు వచ్చి ఈ పని ఎట్టా చెడగొడదావా అని పట్టుదల బట్టి చెడగొట్టేశాడు వీడి ఉద్దేశ్యంలో కానీ వీడి మనస్సులో గానీ వీడి చేసే కృషిలో గానీ ఏమి తప్పులేదు అంతలో వాడు వచ్చి కేవలం వీడి ఉండేటువంటి అసూయతోనో ఏ కారణంతోనో వాడు పట్టుబట్టి చెడగొట్టేశాడు ఇలాంటి సన్నివేశాలు మనకి లోకంలో కనిపిస్తూనే ఉంటాయి ఇది విధిబలం కాదంటారా వాడు ఎంత సత్సంకల్పంతో చేశాడు ఎంత మంచి భావంతో పని ప్రారంభించాడు ఎంత సన్నివేశం ఎంత బాగా ఏర్పాటు చేసుకున్నాడు సాధన సంపత్తిని ఎంత క్షమపడి సమకూర్చుకున్నాడు అలాంటి వాడి యొక్క పని కూడా ఆతల వాడ కూడా వచ్చి అడ్డం పడేటప్పుడు మొత్తం పల్లి కొట్టేసిందంటే ఇది విధిబలం కాబోతే ఇంకేమిటంటారండి ఇంత ప్రత్యక్షంగా మనకి ప్రపంచంలో ఉదాహరణలు కనిపిస్తుంటే మనం దీన్ని ఎలా కాదంటామండి అన్నాడు వశిష్ట మహర్షి ఏమి చేయలేదు వెంటనే అందుకున్నాడు రామా ఏమిటయ్యా దీని విషయంలో నీ పొడి కూడా ఇట్లా అడగడం ఏమిటి దీంట్లో నువ్వు చెప్పినటువంటి సన్నివేశంలో మాత్రం విధికి ఎక్కడా సాకశం నాకు అనిపించడం లే ఎందుకంటే రెండు పురుష ప్రయత్నాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి ఏమిటి ఒకటి ఈ పని చేద్దామనుకునేటువంటి వాడి పురుష ప్రయత్నం ఒకటి రెండవది ఈ పనిని చెడగొడదాం అనుకునేటువంటి వాడి పురుష ప్రయత్నం ఒకటి వీటిలో చెడగొడదాం అనుకునేవాడి పురుష ప్రయత్నం ఎక్కువ బలంగా ఉంది అందువల్ల ఆ పని చెడిపోయింది అంటే దుర్బలంగా ఉన్నటువంటి మొదటి వాడి పురుష ప్రయత్నం ఓడిపోయింది ఇందాక చెప్పాం కదా రెండు పొట్టేళ్ళు కొట్టుకుంటాయని అలాగే మొదటివాడి పురుష ప్రయత్నం ఒక పొట్టేలు రెండో వాడి పురుష ప్రయత్నం ఇంకో పొట్టేలు ఈ రెండో ఒంటే ఏం జరిగిందంటే ఈ మొదటి పొట్టేలు ఏమన్నా చేద్దామంటోంది రెండవ పొట్టేలు ఏమైనా వద్దంటోంది ఈ రెండో పొట్టేలు మంచి దృఢంగా ఉంది దృఢముఖలాగా ఉంది అంచేతే ఈ మొదటి పొట్టేలు కాస్త ఓడిపోయింది కనుక ఇక్కడ కనిపించేది అంటే రెండు పురుష ప్రయత్నాల్లో ఒక పురుష ప్రయత్నం ఓడిపోతుంది దీంట్లో ఎక్కడయ్యా నీకు విధికి అనగా దైవానికి స్థానం ఎక్కడయ్యా అని ప్రశ్నిస్తున్నాడు రాముడు వెంటనే వెంటనే ప్రశ్నించాడు అంటే ఏ ప్రశ్నే మనం వేస్తామో ఆయన ఏం సమాధానం చెబుతాడోమో ఈ సమాధానం ఇట్లా చెబితే మనం ఏ రకంగా అన్ని రకాల రాత్రిలా రాముడు ఆలోచించుకున్నాడనమాట వెంటనే ఆయన ఎంతకంటే గడ్డు ప్రశ్న గురుదేవా ఇంకో చిన్న చేస్తాన సందర్భం ఒకసారి నేను నా స్నేహితుడు కలిసి తోటలోకి వెళ్ళామండి సరదాగా ఇటు తిరుగుతున్నాము చట్ల మీద మంచి పళ్ళు కనిపిస్తున్నాయి ఇద్దరం చెరువు తిందాము చూశాము ఒకే తెడుమకి రెండు పళ్ళు కనిపిస్తున్నాయి ఒక చెట్టు మీద రెండు కాయలు జామకాయలు అనుకుందాం ఒకే రెండు జామకాయలు నేను ఒకటి తీసుకున్నాను నా మిత్రుడు ఒకటి తీసుకున్నాడు అందులో నేను తీసుకున్నటువంటి పండేమో చక్కగా కండంత తీయగా ఉంది మంచి కండగా ఉంది నా మిత్రుడు కూడా తీసుకున్నాడు కదా వాడు దాన్ని కొరికి చూసేవాడికి దాని నిండా నేమన్నా పుచ్చు పట్టిపోయి చేదుగా ఉంది కండే లేదు మొత్తం ఆ పండు నిండా ఒకే తొడిమే ఒకే తొడివకి రెండు పళ్ళు ఒక నేను తీసుకున్నా తీ ఉంది రెండో వాడు తీసుకున్నాడు అదేమన్నా మొత్తం త్వరగా ఉంది దీంట్లో ఎవరు అడ్డం ఎవడి ఎవడి యొక్క పురుష ప్రయత్నం మా స్నేహితుడి యొక్క పండు నుంచి ఎడగొట్టింది చెప్పినటువంటి దాంట్లో ఏం చేశారంటే వాడి పురుష ప్రయత్నం వీడి పురుష ప్రయత్నం అనే రెండు ప్రయత్నాలు ఉన్నాయి ఒకటి గెలిచిందన్నారు ఒప్పుకుందాం అయితే ఏంటంటే ఇక్కడ ఎవడి పురుష ప్రయత్నం లేదు ఇద్దరం వెళ్ళా ఇద్దరం చేయబెట్టా రెండు తీసుకున్నాం మా ఇద్దరులో ఏం వైషమ్యం లేదు వాడికి ఏమన్నా త్వర వచ్చింది నాకేమో తీయ వచ్చింది మరి దీనికి ఏం చెబుతారు ఇక్కడ మాత్రం విధిని అంగీకరించ తప్పదు కదా అక్కడ వాడికి ఆ విధి తీయని నాకు తీయటి పండు అందించింది వాడికి ఏమన్నా ఆ కూచిపోయిన పండుగ అందించింది మరి ఏం చేద్దాం అంటే వశిష్ట మహర్షి రామా కొంచెం జాగ్రత్తగా ఆలోచించు నువ్వు చెప్పినటువంటి సన్నివేశంలో కూడా అంటే ఈ రెండో సన్నివేశంలో కూడా విధి అనే దానికి ఏమాత్రం అవకాశం లేదు ఎలాగంటావా ఎప్పుడు కూడా ప్రపంచంలో మనకి భోగ్య వస్తువులు ఎలా దొరుకుతూ ఉంటాయంటే అనుభవించేవాడి పుణ్యం కొద్ది దొరుకుతూ ఉంటాయి తినేవాడు పుణ్యం బాగుంటే మంచి ఆహారం దొరుకుతూ ఉంటుంది వాడి పుణ్యం కనుక సరిగ్గా లేకపోయినట్లయితే వాడికి మంచి ఆహారం దొరకదు నీ పుణ్యం బాగుంది గనక నీకు తీయని కాయ దొరికింది వాడి పుణ్యం బాగా లేదు గనక వాడికి పుచ్చిపోయిన కాయ దొరికింది త్వరకాయ దొరికింది అంటే దీన్ని ఏం జరిగింది ఆ పండు నీ మిత్రుడి యొక్క పూర్వపు ఏ కర్మ చేసుకున్నాడో పూర్వజన్మలో నీ మిత్రుడు ఏ రకమైనటువంటి కర్మ చేసుకున్నాడో అంటే పాపరూపమైన కర్మ ఏదైతే చేసుకున్నాడో దానికి ఫలితంగా ఇప్పుడు ఆ పండు అక్కడ తయారై కూర్చుంది నూ నువ్వు పూర్వజన్మలో ఏ పుణ్య రూపమైనటువంటి కర్మ చేసావో ఆ కర్మకు ఫలితంగా ఈ పన్ను తెలియగా తయారై కూర్చుంది అంచేత మీరు పూర్వం చేసుకున్నటువంటి పురుష ప్రయత్న రూపంలో పాప పుణ్యాలకు ఫలితంగా ఇవాళ ఈ పళ్ళు తయారయ్యే మీకోసం రెడీగా కూర్చున్నాయి తప్పితే దీంట్లో విధి అనేదానికి అక్కడ అవకాశం లేనేలేదు అన్నాడు అప్పుడు రాముడు మళ్ళీ ఇంకో ప్రశ్న ఏమంటే లోకంలో పెద్ద పెద్ద నదులున్నాయి పర్వతాలు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏ మనిషికి లొంగేవి కాదు అంత పెద్ద పెద్ద బృహదాకారంలో ఉండేవి అటువంటి జగత్ప్రసిద్ధమైనటువంటి నదులు కొండలు నక్షత్రాలు మొదలైనవి కూడా నశించిపోవడం కనిపిస్తూ ఉంటుంది వీటికి ఎక్కడా ఎవడో కర్త కనిపించదు ఎవడో కృషి చేసి ఈ నదులని ఎండగొట్టినట్టు ఈ పర్వతాలని కోలగొట్టినట్టు ఈ సముద్రాలని పొంగించినట్టు కనిపించదు అటువంటి కర్త ఎవడో కనిపించట్లేదు అటువంటి ఇలా పర్వతాలకి నదులకి కూడా స్థితి మార్పు జరిగిపోతూ ఉంటాం రూపాలు లేకుండా మారిపోతూ ఉంటాం మరి ఇవన్నీ అది విధి కాదంటారా అని అడిగాడు వశిష్ఠుడు మళ్ళీ సమాధానం చెబుతున్నాడు ఏమంటే రామా అక్కడ కూడా విధి ఎందుకంటే పైన శివుడు ఒక మహావిశిష్టజీ ఉన్నాడు ఆయనకు ఇలాంటి పెద్ద పెద్ద వస్తువులు నశింపజేస్తూ ఉండడం అనేది ఆయన డ్యూటీ అది ఆయన పని అయితే ఆయన ఎట్ట చేస్తూ ఉంటాడంటే ఆయనకు నియమం ఉంది ఆయన రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారంగా నియమాల ప్రకారంగా ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులు నశింపజేస్తూ ఉంటాడు దానికోసం ఆయనకు అక్కడ పదవి ఏర్పాటు చేశారు అంటే ఆ శివుడు ఉత్తమ జీవి ఎవడైతే ఉన్నాడో ఆయన యొక్క పురుష ప్రయత్నం వల్లనే ఈ లోకంలో కనిపించే పర్వతాలు కానీ నదులు కానీ సముద్రాలు కానీ ఇవన్నీ మారిపోతున్నాయి నశించిపోతున్నాయి అంచేత అది ఒక పురుష ప్రయత్నానికి ఫలితమే కానీ నువ్వు అనుకున్నటువంటి ఆకారం లేని విధి అక్కడ ఏమీ లేదు అని చెప్పేశాడు రాముడు మళ్ళీ ఇంకో ప్రశ్న చేశాడు అయ్యా కొన్ని దేశాల్లో ఒక ఆచారం ఉందండి ఏమిటంటే ఒక రాజవంశం ఎవరు వారసులు లేకుండా కనుక అంతరించిపోయినట్లయితే అప్పుడేం చేస్తారంటే ఆ దేశాల్లో ఈ మంత్రులంతా కూడా సమావేశమై ఒక మంచి రోజు చూసుకుని ఆ రాజుగారి యొక్క పట్టపుట ఏనుగు తొండడానికి ఒక పూలమాల అందిస్తారు ఊళ్ళో అంతా టంకేస్తారు ఈ ఏనుగుని వీధుల్లో తిప్పుతారు ఊరి వీధుల్లో ఆ వేణుగు తిరిగి తిరిగి తిరిగి చివరికి దానికి ఎవడికి తోస్తే వాడి మెడలో ఆ పూలమాల వేస్తుంది ఏ ముష్టివాడి మెళ్ళలోనో ఆ పూలమాల ఏనుగు వేస్తే దాంతో అప్పటిదాకా ముష్టివేధవగా ఉన్న ముష్టివేధవ గారు కాస్తా ఉన్నట్టు మహారాజు గారుగా మారిపోతారు ఇదేమిటయ్యా ఎక్క క్షణంలో ఒక్క క్షణంలో ముష్టివాడు కాస్తా మహారాజా అయిపోయాడు ఇది ఎవడి కృషి ఎవడి కృషి లేదు అది కేవలం విధి ప్రత్యక్షంగా కనిపిస్తోంది దీని అట్లా కాదంటామండి అన్నాడు వశిష్ట మహర్షి అంటున్నాడు రామా కొంచెం జాగ్రత్తగా ఆలోచించవయ్యా దీంట్లో మాత్రం విధి నిధానికి ఎక్కడ చోటు వాళ్ళంతా మంత్రులంతా కలిసి పౌరులంతా కలిసి ఏనుగుకి పోల్దండిచ్చారు అంటే ఒక సంప్రదాయం ఏర్పడింది ఈ సంప్రదాయాన్ని ఎవరు చేశారు ఏనుగు చేసిందా ఈ మంత్రి చేశాడా కాదు వీళ్ళందరూ కలిసి అక్కడ పౌరులు ఆ మంత్రులు వీళ్ళ యొక్క వాళ్ళు వీళ్ళంతా కూడా అనేక మంది ఆలోచనలు ఆలోచనలు చేసి చేసి చేసి ఇటువంటి క్లిష్ట పరిస్థితి వస్తే ఏ వారసులు లేకుండా పోతే రాజ్యం ఎవరికి ఇవ్వాలి ఏమిటైనటువంటి చిక్కులు వచ్చి దేశమంతా కూడా అరాజకం అయిపోకుండా ఉండటం కోసం ఒక విధానం ఏర్పాటు చేశారు ఒక సంప్రదాయం ఏర్పాటు చేశారు ఎలా ఏర్పాటు చేశారు సార్వత్రికమైనటువంటి అంగీకారం ద్వారా ఏర్పాటు చేశారు సర్వసమ్మతమైనటువంటి సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు అంటే ఏంటన్నమాట ఈ ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం కోసం ఎంతో మంది ఆ రోజుల్లో ఉండేటువంటి పెద్దలు మంత్రులు సమాజ శ్రేయస్కాములు అంతా కూడా కృషి చేశారు వాళ్ళందరి యొక్క పురుష ప్రయత్నానికి ఫలితంగానే ఆ సంప్రదాయం ఏర్పడింది ఏకగ్రీవైన సంప్రదాయం సర్వాంగీకారం పొందినటువంటి సంప్రదాయం ఏర్పడింది ఆ ఏర్పడేటువంటి ఫలితం ఆ సంప్రదాయం వల్ల ఇవాళ్ళ ఈనాటి మంత్రులు ఈనాటి ప్రజలంతా కలిసి అదే సంప్రదాయాన్ని అంగీకరించి ఆ ఏనుక్కి పూలమాల అందించారు అప్పుడు ఇప్పటివరకు ఈ సంప్రదాయం ఏర్పడటంలో ఎవరి పురుష ప్రయత్నం ఉంది వెనకాల తరాల వారి యొక్క పురుష ప్రయత్నం ఉంది సంప్రదాయం ఏర్పడిన తర్వాత ఈ సంప్రదాయాన్ని ఈరోజు అవసరం వచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్లో పెట్టారు ఎవరు ఇప్పుడున్న మంత్రులు ఇప్పుడున్నటువంటి పౌరులు కనుక ఈనాడు ఈ ఏనుక్కి పూలదండ ఇచ్చి వీసులంబడి తెప్పడం అనేటువంటి క్రియలో ఈనాటి యొక్క పురుష ప్రయత్నం ఉంది ఈనాటి పౌరుల యొక్క ప్రయత్నం ఉంది పురుష ప్రయత్నం ఉంది ఇహ ఈ పూలమాలను తీసుకెళ్లి ముష్టివాడ మెడ వేసింది ఏనుగు ఇలా వేయడంలో ఏనుగు యొక్క పురుష ప్రయత్నం కనిపిస్తోంది అంచేత ఏనుగు కూడా ఒక జీవే దానికి ఒక పురుష ప్రయత్నం ఉంది కనుక ఇలా మూడు రకాల పురుష ప్రయత్నాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి ఈ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి ఈ మూడు రకాల పురుష ప్రయత్నాలకి ఫలితంగా ముష్టివాడు మహారాజా అయ్యాడయ్యా దీంట్లో విధి ఎక్కడుంది అన్నాడు అదేమిటండి అట్ట అంటారు గురుదేవ ఈ చివరి విషయంలో చూడండి ఈ ఏనుగు ఆ ఏనుగు వేయడం చుట్టమా మెనమా కొడుక వాడి మెళ్ళను ఎందుకు వేసింది దానికే తెలుసా కనుక ఈ చివరి వంశంలో ఈ ముష్టివాడి మెళ్ళో తీసుకొచ్చి ఈ దండను వేయడం ఏనుగనేటువంటి పశువు ఏనుగనేటువంటి పశువు ఏ జ్ఞానం లేనటువంటి చతుష్పాత్ పశువు నాలుగు కాళ్ల పశువు అది తీసుకొచ్చి వీడి మెళ్ళలో వేస్తుందంటే అది కేవలం విధే వాడి దృష్టాట వచ్చింది మరి వీడి మెళ్ళలోనే వేయండి వీడు ఎక్కడైనా ఊళ్ళోనే ముష్టివాడు ఎంతో మంది ఉన్నారు ఇంకా ఎంతమంది మనసున్నారు ఎవరు మెళ్ళనో ఒక మెల్లలో వేసు వీడి మెళ్ళైనా వేసిందంటే అక్కడ విధికి పాత్ర ఉంది అన్నమాట మన దాన్ని అట్టా కాదంటామండి అన్నాడు వశిష్ఠ మహర్షి అంటున్నాడు రామా కొంచెం తొందరపడుతున్నావు సరిగ్గా ఆలోచించు పూర్వకాలపు పౌరులు పూర్వకాలపు మంత్రులు వాళ్ళంతా కలిసి ఏనుక్కే పూలదండి ఇవ్వాలి నిర్ణయం చేశారు ఈనాటి పౌరులు ఈనాటి మంత్రులు కూడా అదే మనిషి నిశ్చయం చేసి ఏనుక్కే పూలదండి ఇచ్చారు ఏనుక్కి ఎందుకు ఇవ్వాలి కుక్కకో నక్కకో ఎందుకు ఇవ్వలేదు అంటే ఏనుగులో ఒక సహజ సిద్ధమైనటువంటి అంతర్జ్ఞానం ఉంది ఆ అంతర్జ్ఞానం వల్ల ఏం చేస్తుందంటే అది మనుషుల్లో రాజుకు ఎవడైనటువంటి యోగ్యుడైనటువంటి వ్యక్తి ఎవడా అనేది గుర్తుపట్టగలుగుతుంది ఆ గుర్తుపట్టి వాడు సరి వ్యక్తి మెల్లో అది దండ వేస్తుంది అటువంటి అంతర్జ్ఞాన శక్తి దానికి ఉంది ఆ విషయాన్ని వాళ్ళు వాళ్ళు పూర్వులు తమ అనుభవం వల్ల గమనించారు గుర్తుపట్టారు వాళ్ళు తెలుసుకున్నారు దాన్ని అందువల్లే వాళ్ళు ఏనుగే దండి ఇవ్వాలి అని నిర్ణయం చేశారు ఆ ఏనుగు తుండడానికి ద వాళ్ళు దండిచ్చారు ఆ ఏనుగు తనకు సహసిద్ధంగా సంక్రమించినటువంటి అంతర్జ్ఞానాన్ని ఉపయోగించేసి అంతర్గత జ్ఞానాన్ని అది ఉపయోగించుకుంటుంది ఆ తనలో ఉన్నటువంటి అంతర్గత జ్ఞానం ఏ రోజుగా రోజు బయటకి రాదు ఎందుకంటే ప్రతిరోజు ఇట్ట రాజుగారిని సెలెక్ట్ చేసిన అవసరం ఏనుగు ఆ అవసరం వచ్చినప్పుడు ఆ శక్తి బయటపడుతుంది ఎప్పుడైనా సరే శక్తి ఉందంటే ఆ శక్తి బయటికి రావడానికి ఏదన్నా సన్నివేశాలు కలిసి వచ్చినప్పుడే అది ఆ శక్తి బయటపడుతుంది ఒకటి సంగీతం బాగా పాడగలిగినటువంటి శక్తి ఉంది అనుకోండి ఆ సంగీతం పాడగలిగే శక్తి ఉంది కదా అని ఇరవై నాలుగు గంటలు మూడు వందల రోజుల సంగీతం పాడుతూనే ఉంటాడు వాడు అంటే పాటు ఆ సంగీతం పాడటానికి సన్నివేశము అవన్నీ కలిసి వచ్చినప్పుడు మాత్రమే ఆ సంగీతం పాడే శక్తి బయటకు అలాగే ఏనుగులో ఉన్నటువంటి ఈ శక్తి రాజుని గుర్తుపట్టగలిగినటువంటి శక్తి ఉందే అది ఈ సందర్భం ఈ సందర్భంలో అది బయటకు ఆ బయట ఆ శక్తిని ఉపయోగించేసి ఆ ఏనుగు ఆ దండని వాడి మెళ్ళ కనుక ఏం తెలుస్తోందంటే ప్రతివాడు కూడా పురుష ప్రయత్నం దీన్ని బట్టి చేస్తాడు తనలో ఉన్నటువంటి శక్తిని బట్టి చేస్తాడు ఏనుగులో ఒక శక్తి ఉంది రాజుని గుర్తుపట్టగల శక్తి ఆ శక్తిని ఉపయోగించి ఆ పురుష ప్రయత్నం చేసి వాడిని గుర్తుపట్టి వాడి మెళ్ళలో దండ వేస్తోంది ఈ ఏనుగు కనుక రామా ఇక్కడ ఏనుగు యొక్క జ్ఞానపూర్వకమైనటువంటి పురుష ప్రయత్నమే ఉంది తప్పితే దీంట్లో ఎక్కడా కూడా విధి లేదు పురుషత అయితే ఏంటంటే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ ఏనుగులో ఉన్నటువంటి అంతర్గత జ్ఞానంతో పాటు ఈ ముష్టివాడికి చేస్తున్నటువంటి పూర్వపుణ్యం ఒకటి ఉంది ఆ పూర్వ సత్కర్మ పూర్వపుణ్యం అది కూడా కలిసి వచ్చేసి ఈ రెండు ఒకదానికోటి సహకారులుగా పనిచేసి ఈ ముష్టివాడి మేడలో మాత్రమే ఈ దండ పడేందుకు వాటికి ఏర్పాటు జరుగుతుంది అంచేత ఈ రకమైనటువంటి పురుష ప్రయత్నాల సన్నివేశమే తప్పితే దాంట్లో కూడా ఎక్కడ విధికి చోటు లేదు అని వశిష్ట మహర్షి వివరించాడు ఇక్కడ శ్రోతలకి ఒక చిన్న మనవి ఏంటంటే ఏనుగులో రాజును గుర్తుపట్టగలిగినటువంటి అంతర్గత శక్తి ఉంది అంటే అది నమ్మటం మనకి అంత త్వరగా సాధ్యంగా సందేహంగా ఉంటుంది అయితే మనమంతా ఏమనుకుంటూ ఉంటామంటే ఒక ఏనుగు ఒకటి మెడలో దండవేయడం అనేది కేవలం ఫ్లూకని మనకు అనిపిస్తూ కానీ లోకంలో పరిశీలించి బాగా చూసినట్లయితే ఒక్కొక్క జంతువుల్లో ఒక విశేషమైనటువంటి అంతర్జ్ఞాన శక్తి ఉన్నట్టుగా మనకి ఈనాడు కూడా కనిపిస్తూ ఈనాటి సైన్స్ బాగా గుర్తించినటువంటి విషయాల్లో ఇది కూడా ఒకటి అలా గుర్తించినటువంటి దీన్ని బట్టే ఈనాటి పోలీసులు కుక్కల్ని వినియోగించుకుంటున్నారు కుక్కలకి వాసనను విశేషంగా గుర్తుపట్టేటువంటి శక్తి ఉంది దీన్ని వినియోగించుకుని దొంగల్ని హంతకుల్ని పట్టుకోవడానికి కుక్కల్ని వాడుకుంటున్నారు గుర్రాల్లో కొన్ని విశేష శక్తులు ఉన్నాయి అదేమిటంటే తన యొక్క యజమాని యొక్క శత్రువుల్ని మిత్రుల్ని కూడా గుర్తుపట్టగలదు మీద ఉన్నటువంటి యజమాని ఏ పరిస్థితిలో ఉన్నాడో వాడు బలంతో ఉన్నాడో నీరసంతో ఉన్నాడో ఇవన్నీ కూడా అది గుర్తుపట్టగలదు ఈ శక్తిని వినియోగించుకుని మనం రాజులంతా యుద్దాల్లో గుర్రాలని బాగా వాడుకుంటూ ఉండేవాళ్ళు ఇకపోతే వాన చాలా ముందుగానే గుర్తుపట్టగలిగినటువంటి శక్తి గాడిదలకు ఎక్కువగా ఉంది దీన్ని వినియోగించుకుని పల్లెటూళ్ళలో రైతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు పూర్వం ఇప్పటికీ అక్కడక్కడ ఇది కనిపిస్తూనే ఉంటుంది లేకపోతే గడియారం లేకుండానే కాలాని గుర్తుపట్టగలిగినటువంటి విశేష జ్ఞాన శక్తి కోడికి ఉంది అది ఈనాటికి ఉంది కోడి కోయంగానే నిద్ర అనేది పల్లెటూళ్ళలో అలవాటు పూర్వకాలంలో సార్వత్రికంగా ఉండేది అక్కడక్కడ ఇప్పటికీ ఉంది పూర్తిగా పోల ఇలాంటివన్నీ కూడా మనం గమనించినప్పుడు ఏం తెలుస్తుందంటే ఒక్కొక్క జంతువుకి ఒక ఒకానొక విశేష శక్తి ఉంది అన్నప్పుడు ఏనుక్కి ఇలాంటి విశేష శక్తి ఏది రాజు కాగల వ్యక్తిని గుర్తుపట్టగలిగినటువంటి విశేష శక్తి ఉంది అనడంలో అసంభవమే లేదు అయితే ఆ శక్తి ఉందో లేదో పరీక్ష చేసి చూద్దామంటే ఇవాళ మన సమాజంలో రాజరిక వ్యవస్థే లేదు అని ఎక్స్పెరిమెంట్ చేసి చూసి ఏనుక్ శక్తి ఉంది లేదో అని చెప్పేందుకు వీల్లేదు ఉంది లేదని చెప్పేందుకు వీల్లేదు కనుక లేదని కూడా మనం గట్టిగా చెప్పలేము పాతకాలంలో అలాంటి అలవాటు ఉంది ఆచారం ఉండేటువంటి సాక్ష్యాలు మాత్రం మనకి పురాణాల ద్వారానే కాకుండా చరిత్ర ద్వారా కూడా కొన్ని సాక్ష్యాలు మనకు అక్కడక్కడ లభిస్తున్నాయి కనుక ఆనాటి వాళ్ళు పరీక్షించి పరిశీలించి ఆ నిర్ణయానికి వచ్చి ఉంటారు గనక ఆనాటి వాళ్ళు చేసినటువంటి ఆ నిర్ణయాన్ని మనం ఇవాళ తోసిపుచ్చాల్సిన పని ఏం లేదు ఏనుక అలాంటి శక్తి ఉందని మనం విశ్వసించవచ్చు అలాంటి విశ్వాసంతో గనక ఈ ప్రశ్నని ఈ సమాధానాన్ని పరిశీలించినట్టయితే మనకి చెప్పదలుచుకున్న విషయం మనకి బాగా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఏనుగుకి ఎలాంటి శక్తి ఉందా లేదా అనేది మన ప్రస్తుత గ్రంథంలో చర్చా విషయం కాదు మనకు కావాల్సింది ఏంటంటే విధి యొక్క పాత్ర ఇలా నడుస్తున్న విషయంలో ఈ కథను ఒక ఉదాహరణగానే తీసుకున్నారు అంచేత ఆ దృష్టితో చూసుకుని విధి పాత్రను సమన్వయం చేయడంలో రాముడు ఏ రకంగా ప్రశ్నని తయారు చేశాడు వశిష్ట ఏ విషయంగా దాన్ని సమన్వయం చేసి చూపించాడు అదే మనం సరిగ్గా గమనించవలసిన విషయం ఆ విధంగా గమనించాం సరే ఏనుగు ప్రశ్న అయిపోయింది ఆ తర్వాత రాముడు మళ్ళీ మనకు కొత్త ప్రశ్న అడిగాడు ఏమిటంటే ఒక రైతు సంవత్సరం అంతా కష్టపడి పండించాడు కోతలు కోశాడు మొత్తం అంతా ఉన్నాయి పనాలన్నీ కూడా ఇంకా కుప్పలు అనుకుంటున్నాడు సాయంత్రం అయిపోయింది రేపు పొద్దున్నే కుప్పలు ఉన్నట్టుండి ఆ రాత్రి తుఫాను అందుకొని కుంభవృష్టి గురిచేసింది మన ఆంధ్రాలో ఇటువంటి సన్నివేశం సంవత్సరం రెండు సార్లు ఉంటుంది మనకి కొత్త విషయం కాదు ఒక్క రాత్రి కనుక గడిచిపోయినట్లయితే ఈ పంటంతా దక్కి ఉండేది ఎందుకంటే కుప్పలేసిన తర్వాత కుంభవృష్టి పడ్డా కూడా ఏం నష్టం లేదు కుప్ప లేకుండా గనక ఆరబోసున్న సమయంలో గనక చినుకు వాన పడ్డా సరే మొత్తం పంటంతా చెడిపోతుంది కనుక కోతలకి కుప్పలకి మధ్యలో వానొచ్చేసరికి రైతు సంవత్సరం అంతా పడ్డా కష్టమంతా కూడా బూడిదపాలైపోతాం కనుక ఇంత శ్రమ సంవత్సరం పాటు ఈ ఇంతమంది రైతులు చేసినటువంటి ఈ శ్రమ ఈ కృషి ఈ పురుష ప్రయత్నం ఇదంతా ఇవాళ ఒక్క వాన వల్ల చిడిపోయింది దీనికి ఎవరండి కర్త రైతులు కర్త మనుషులు కర్త ఎవరు కాదు కదా ఎవరిని కర్తం చేతాం కనుక దీన్ని విధనాలి వాళ్ళ విధి వాళ్ళ దైవం అలా ఉంది వాళ్ళ కర్మ అలా ఉంది అంచేతం జరిగిందంటే ఆ పండంతా నాశనం అయిపోయింది అంచేత ఇలాంటి సందర్భంలో మనకి విధి కనిపిస్తోందండి మనం దీన్ని కాదంటే కష్టంగా ఉంది అన్నాడు వశిష్ఠుడు మళ్లీ సమన్వయం చేసి చూపిస్తున్నాడు ఏమంటున్నాడంటే రామా ఇక్కడ వినాశం జరిగింది దేనికి వినాశం పంటలకి వినాశం జరిగింది రైతులు చేసినటువంటి కృషికి వినాశం జరిగేలా కృషి యొక్క ఫలితానికి వినాశం జరిగింది కృషి జరిగిపోయింది ఎప్పటికే కృషి యొక్క ఫలితం ఉందో దానికి వినాశం జరిగింది ఈ వినాశానికి ఎవరూ కర్త లేరు అని అలా కాదు ఈ వినాశానికి కర్త ఉన్నాడు ఎవడంటే ఆ మేఘదేవత మేఘాల మీద అధిపతిగా అభిమాని దేవత అంటూ వాడు ఉంటాడు ఆ మేఘాలను అధిష్ఠించి ఉన్నటువంటి ఆ మేఘ దేవత ఏం చేస్తా అంటే ఈ మేఘాలను ఎటు నుంచి ఎటు తీసుకెళ్లి ఏ సమయంలో ఎక్కడ వర్షించాలో వాడి కొన్ని నియమాలున్నాయి ఆ నియమాల ప్రకారంగా వాడు తన ప్రయత్నంతో ఈ మేఘాలు పై కనిపించేటువంటి ఈ వాటిని నడిపిస్తూ ఉంటాడు ఈ మేఘాలు ఏమన్నా జడ పదార్థములు అచేతనములు వీటిని అధిష్ఠించి ఉన్నటువంటి మేఘదేవత చేతనుడు వాడికి నియమాలున్నాయి ఆ నియమాలు ఎట్లా ఏర్పడతాయి ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి జీవుల యొక్క సమష్టి కర్మ ఫలితాలను బట్టి వాడి నియమాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ నియమాల ప్రకారంగా వాడు మేఘాలని అదిరించిపోతూ ఉంటాడు గొర్రెల మందల్ని గొర్రెలవాడి ఎట్లాగైతే ఉంటాడో అట్లాగే వాడు ఆ మేఘాలని అదిరించుకుపోతూ ఉంటాడు అంచేత ఆ మేఘదేవత యొక్క పురుష ప్రయత్న ఫలితంగా ఇవాళ ఎక్కడో ఎక్కడో సముద్రంలో ఆమూల ఆమోదం ఉన్నటువంటి మేఘాలన్నీ కూడా వాయు సహకారంతో వాయు సహకారంతో ఇక్కడికి పోగొయొచ్చి ఈ దేశంలో వానపడది వానపడేటప్పటికీ ఇక్కడ పంటలన్నీ కూడా నాశనం అయిపోయాయి కనుక ఇవాళ ఇక్కడ పంటలు నాశనం అయిపోవడానికి అంటే ఈనా ఇక్కడ ఉండేటువంటి రైతుల సంవత్సర కాలం మీద చేసినటువంటి కృషి యొక్క ఫలితం నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే అది మేఘదేవత చేసినటువంటి పురుష ప్రయత్నమే దానికి కారణం దీనికి కర్త లేరన్నమాట కుదరదు ఒకవనొక పురుష ప్రయత్నానికి ఫలితంగానే ఈ పంటలు నాశనమైనయ్యి దీంట్లో కూడా విధికి సావకాశం లేదు అని వశిష్ట మహర్షి సమన్వయం చేసి చూపించేటప్పటికీ శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు గురుదేవా మేఘాలను అధిష్ఠించినాడు ఒక దేవత ఉన్నాడని చూస్తున్నాడు మీరు ఒప్పుకుందాం నేనేమో నేల మీద నేను మానవుణ్ణి నేను రైతుని ఆయన ఏమన్నా మేఘాల మీద అధిపతిగా దేవతగా ఆకాశంలో ఉన్నాడు నేను మానవుణ్ణి రైతుని అల్పశక్తిమంతుణ్ణి ఆ దేవత ఆకాశంలో ఉంది దేవత అత్యంత విపులమైనటువంటి అపారమైన శక్తి ఉన్నటువంటిది అటువంటి అపార శక్తి కలిగినటువంటి మేఘదేవత నా మీద పంతం బట్టి నేను చేసే కృషి కూడా నాశనం చేయాలని సంకల్పించుకుంటే మానవుణ్ణి అయినటువంటి వాడిని అల్పమానవుణ్ణి నేనేం చేయగలుగుతానండి మానవుల్లో మానవుల్లో పోటీ వస్తే నా పురుష ప్రయత్నంతో నేను గట్టిగా కృషి చేసి నేను ఏదో విజయం చేయడానికి సాధించడానికి ప్రయత్నం చేయవచ్చు అలా ప్రయత్నం చేయకపోతే నన్ను సోమరిపోతని మీరు నిందితే నిందించవచ్చు కానీ దేవతలు నా మీద ఆ దేవతలు నాకంటే అత్యంత బల సంపన్నులయ్యుంటే నేను ఎంత కృషి చేసి మాత్రం ప్రయోజనం ఏమిటి నేను ఎంత కృషి చేసినా నా తలకాయ పొలగొట్టిన సరే వాళ్లే గెలుస్తారు ఎందుకంటే వాళ్ళ శక్తి అటువంటిది నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తే అన్నిసార్లు మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ వచ్చి నాశనం చేస్తాడు ఆ మేఘదేవత ఓని ఆ మేఘాలను ఎదిరించి పోరాడదామంటే నేను నేల మీద ఉంటాను ఆయన ఆకాశంలో ఉంటాడు నేను మానవుణ్ణి ఆయన దేవుడు కనుక ఎందుకు నేను కృషి చేయటం అపజయం ఖాయమని తెలిసిన తర్వాత శత్రువు మనకంటే కోటి కోటి రెట్లు బలవంతమని తెలిసిన తర్వాత వాడితో యుద్ధం చేయొచ్చా అంత మడితిన పనికి అది కేవలం మూర్ఖత్వం కాదా కనుక మీరు మళ్ళీ పురుషుల ప్రయత్నం చేయమంటారేమిటి ఒకవేళ మేఘదేవత యొక్క పురుష ప్రయత్నం వల్ల పంటలు నాశనమైపోతున్నాయని ఒప్పుకున్నా కూడా అటువంటి ప్రబల శత్రువు మనకి నాశం కల్పించేటువంటి సవకాశం సమయంలో మరి మనం పురుష ప్రయత్నం చేయడంలో లేనిపోని శ్రమ పట్టడంలో లేదు ఏ శ్రమ లేకుండా ఉంటే కొంతయం అక్కలేని ఆయాసం లేకుండా ఉంటుంది కనుక మీరు చెప్పిన విధంగా ఈ విధంగా చెప్పి చూసినట్లయితే మానవుడు నిరంతర పురుష ప్రయత్నం చేస్తూనే ఉండాలి అనే మాటకి మీరు చెప్పినటువంటి సమాధానం వల్ల దెబ్బ కనుక దీనికి మీరేమంటారు గురుదేవా అని అడిగాడు వశిష్ఠ మహర్షి సమన్వయం చేసి చూపిస్తున్నాడు రామచంద్ర మానవుడు ఎప్పుడు కూడా తన విధ్యుక్త ధర్మం తను చేస్తూ ఉండాలంతే అలా చేస్తూ ఉంటే తనకంటే బలవంతుడైనటువంటి వాడెవడో వచ్చి తన కృషిని చెడగొడతాడేమో అనే విషయం వాడు ఆలోచించునేకూడదు ఎక్కడో దేవద్దాకా ఎందుకు మానవ్ మానవుల్లోనే మన భూమి మీద ఉన్నటువంటి మన జాతి మానవుల్లోనే మనకి మనకంటే బలవంతుడన్నా వచ్చి మనకి విఘ్నం కలిగిస్తే కలిగించవచ్చు పని ప్రారంభిస్తూనే నాకంటే బలవంతుడు నాకంటే శక్తివంతుడు నా మీద అసూయ గలవాడు ఏమన్నా వచ్చి అని ఆలోచిస్తూ కూర్చోకూడదు అటువంటి ఆలోచనలు ఏమీ రాకుండా తనకి శాస్త్ర ఏ రకమైనటువంటి విధులు ఉన్నాయో శాస్త్ర ప్రకారంగా ఏ డ్యూటీస్ ఉన్నాయో ఆ డ్యూటీ ప్రకారంగా విధ్యుక్త ధర్మాన్ని వాడు చేస్తూనే పోవాలి దీని గురించి నీకు ఇంకా విశ్లేషణ బాగా చేస్తాను అని వశిష్ట మహర్షి అంటున్నాడు దానిమీద రాముడు ప్రశ్నించాడు మీరు ఎలా సమాధానం చెప్తే మనకి ఇంకో చిక్కువ చెప్పందండి ప్రతివాడిని కృషి చేసి తీరవలసిందే కృషి చేసి తీరవలసిందే సోమతనంగా ఒక నిమిషం కూడా ఉండటానికి వీల్లేదని మీరు చెబుతున్నారు కదా నేను సామాన్య మానవుడిని రైతుని మేఘదేవత ఆకాశంలో ఉన్నవాడు నాకంటే కోట్ల కోట్ల శక్తి గలవాడు అటువంటి ప్రబల శత్రువుని ఎదురుకుండా పెట్టుకుని నేను ఇక్కడ ఎంత కృషి చేస్తే మాత్రం ఏం ప్రయోజనం ఎన్నిసార్లు కష్టించి పండించినా వాడొచ్చి నాశనం చేస్తూనే ఉంటాడాయే వాడికి నా మీద ఎందుకు విరోధమో నాకు తెలియదాయే కనుక నాకంటే ప్రబలమైనటువంటి విరోధి వచ్చి నా కృషి మొత్తాన్ని నాశనం చేస్తాడనేటువంటి సన్నివేశం కనిపిస్తూ ఉండగా నేను లేనిపోని శ్రమపడి ప్రయోజనం ఏమిటి అంతమూర్ఖంగా పనిచేయడం మంచిది అవుతుంది ఎక్కడైనా సరే ఇంత చేస్తే చివరికి ఆయాసం మిగులుతుంది కానీ ఫలితం ఉండదు కదా కనుక ఇటువంటి కృషి ఎందుకు చేయాలి ఆపకుండా కృషి చేయవలసిందే అని మీరు ఎందుకు పట్టుబడుతున్నారు అని అడిగాడు దాని మీద వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు రామా నువ్వు ఆలోచన చేసే దాంట్లో కొంచెం పొరపాటు ఉందా మానవుడు ఎప్పుడూ కూడా తనకి విధ్యుక్తంగా ఏ ధర్మం సంప్రాప్తమైందో దాన్ని ఆచరిస్తూ పోవాలి తప్పితే ఫలితాన్ని గురించి ఆలోచించకూడదు పని ప్రారంభించేటప్పుడే నాకు కష్టాలు వచ్చి పడతాయేమో నాకంటే ప్రబల శత్రువులు వచ్చి దీన్ని అడ్డం పెడతారేమో అని ఆలోచన చేయకూడదు ఎక్కడో దేవతల దాకా ఎందుకు మానవ లోకంలో ఈ భూమి మీదే మనకంటే బలవంతులైన వాళ్ళు మనమంటే కన్నెర్రగా ఉండేవాళ్ళు గడుపు మండేవాళ్ళు అడ్డు పెడితే అడ్డు పెట్టవచ్చు కానీ పని ప్రారంభిస్తూనే ఎవడో నాకంటే బలవంతుడొచ్చి దీన్ని చెడగొట్టేస్తాడేమో అందుకోసం నేను ఎందుకు ప్రారంభించడం అని చేతి నోరు కూర్చుంటాను కదా అనేవాడి పరిస్థితి ఏమిటంటే వాడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉండాలి ఎందుకని ఏదన్నా మంచి ఫలిత పని చేస్తేనే సత్ఫలితం వస్తుంది మంచి పని చేద్దామంటే నాకంటే ప్రబల శత్రువు వచ్చి దాన్ని చెడగొడతాడేమో అని భయం అంచేత నాకు పని పని ప్రారంభించేసే అవకాశం లేదు అలాగే ఒక దుఃఖం వచ్చి మీద పడితే దాన్ని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం కూడా నేను చేసేందుకు వీళ్ళే ఆ ప్రయత్నం ప్రారంభిస్తే దాన్ని వెళ్ళి ఇంకెవడ చెడగొడతాడేమో భయం కనుక ఈ విధంగా ఆలోచించేవాడు ఎప్పుడు కూడా ఏ పని చేయలేడు వాడికి ఎప్పుడూ దుఃఖం కూడా పోనే పోనే నిరంతరం దుఃఖంగానే ఉంటాడు వాడు శక్తి ఉన్నంత వరకు కూడా నా పని నేను సరిగ్గా చేస్తున్నానా లేదా అనే మానవుడు చూసుకోవాలి మనకి శక్తికి మించిపోయి ఆపద కనుక నెత్తి మీద పడితే దాన్ని గురించి ఏ రకమైన దుఃఖం కూడా పడకూడదు అదేమిటండి అలా మరి నియమాలు పెట్టేస్తారేమిటి ఆపద వస్తే దుఃఖపడకూడదు అంటారేమిటి కనుక శక్తికి మించిపోయినటువంటి ఆపదలు వస్తే దుఃఖపడవలసిందే అని నువ్వు అంటావేమో అలా అనేట్లయితే నేను అమ్మ చెబుతున్నా విను ఎన్న శక్నోమి తస్యాథే యది దుఃఖం కరోమ్యహం తద యుక్తం ప్రత్యహ అన్నాడు వశిష్ట మహర్షి చాలా అందంగా చెబుతున్నాడు రామా దేని విషయంలో నా ప్రయత్నం ఫలించదో అటువంటి విషయంలో కూడా నేను ఎప్పుడూ దుఃఖపడుతూ ఉండాలి అనేటువంటి నియమం గనక నువ్వు పెట్టేటైతే మానవులకు అత్యంత ప్రబలమైన శత్రువు మృత్యువు ఏ మానవుడు కూడా మృత్యువుని జయించలేదు మృత్యువుని జయించలేదు గనక మృత్యువుని జయించడం సాధ్యం కాదు గనక మృత్యువు అత్యంత ప్రబల శత్రువు గనక అటువంటి ప్రబల శత్రువు నాకు ఎప్పుడు నా మీద పడబోతూనే ఉన్నాడు గనక నేను రోజూ ఏడుస్తూనే ఉండాలి నువ్వు పెట్టిన నియమం ప్రకారం అలా వస్తుంది ప్రతిరోజు నిద్ర లేఖంగా ఏం చేయాలంటే ఇవాళ ఇంకో రోజు అయిపోయిందండి మృత్యు ఇంకొంచెం దగ్గరైపోయాను అని పొద్దునే లేస్తూనే ఏడుస్తూ ప్రారంభించాలి దేవుడు నమస్కారం ఏమైనా ఉండకూడదు లేస్తూనే ఏడు ఏమిటయ్యా అంటే మృత్యు దగ్గరైపోయిందండి ఇది వచ్చింది ఎప్పుడైతే ఆపదల మీద పడబోడుతున్నాయో తనకు మించిన ఆపదలు తన మీద పడబోతున్నాయో అప్పుడు దుఃఖించచ్చండి తప్పేం లేదంటున్నావుగా అలాంటిది ప్రతివాడు ఏం చేయాలంటే వరం ప్రత్యహ రోజనం రోదనం యుక్తం ప్రత్యహ రోదనం రోజు ఏడుస్తూనే ఉంటాం అదే మంచిది ఎందుకని ఎందుకంటే నేను మృత్యువుని జయించలేదండి ఇది ఎక్కడా బాగుంటుందా కనుక ఏంటంటే అలాంటి సిద్ధాంతాలు చేయకూడదు ఎప్పుడైతే మన శక్తికి మించిపోయి మన తాహతుకి మించికి పోయి మీద పడుతున్నాయో అప్పుడు వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకూడదు వాటిని గురించి దుఃఖపడకూడదు అటువంటి అభ్యాసం చిన్నప్పటి నుంచి చేయాలి నా శక్తికి మించిపోయిన దాన్ని గురించి కూడా నేను ఏడుస్తూనే ఉండాలని గనక నువ్వు నేను మృత్యువుని జయించలేదు గనక నేను ప్రతిరోజు ఏడుస్తూనే ఉండాలి అన్న రూల్ పెట్టినట్టు అవుతుంది అది యుక్తం కాదు రామా శాస్త్రబద్ధంగా ఆలోచించు శాస్త్రబద్ధమైనటువంటి కృషి కనుక విఫలమైనట్లయితే మానవుడు మళ్లీ మళ్లీ కృషి చేస్తూనే ఉండాలి అంతేగాని విసుగు పనికిరాదు వాడికి విసుగు పడితే ఏం చేస్తాడు పురుష ప్రయత్నం మానేస్తాడు పురుష ప్రయత్నం మానేస్తేం జరుగుతుంది ఒక్కొక్కప్పుడు ఏ రకమైనటువంటి ప్రతిబంధాలు లేనటువంటి సత్సమయం వాడికి ఆసన్నమై ఉంటుంది అయినా కూడా ఆ సమయంలో వాడు కృషి చేయడు గనక వాడికి రావాల్సినటువంటి ఫలితం అందదు కనుక రామా ఆపదలు తనకు మించినవి మీద మానవుడు దాన్ని పట్టించుకోకూడదు దాని గురించి దుఃఖపడకూడదు మామూలు ఆపదలు వస్తుంటే ఎన్ని ఆపదలు వచ్చినా కూడా ఎప్పటికప్పుడు సమాకాశం కృషి చేస్తూనే ఉండాలి మానవుడు తన సుఖానికి తన దుఃఖానికి కూడా తనకు తనే కారణం మాట ఎప్పుడు మర్చిపోకూడదు దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి రామా చెప్పిందే మళ్ళీ చూసిన అనుకోబోకు లోకంలో అందరు కూడా ఏమంటున్నారంటే విధి విధి అంటున్నారు విధి అంటే ఏమిటి అంటున్నారంటే బాగా ఆలోచించి మనం వెనక ముందు పైన పెడితే నేను పూర్వకంలో చేసుకున్నటువంటి కర్మే విధి అండి అంటున్నారు వాళ్ళు గనక విధి పదాన్ని నా యొక్క పూర్వకర్మ అనే అర్థంలో ఉపయోగించినట్లయితే మాకేం అభ్యంతరం లేదు అలాంటి వాళ్ళతో మాకేం విరోధం లేదు అలాంటి వాళ్ళని మేమేమి తిట్టం అలా కాకుండా విధి అనేటువంటి ఒక విశేషమైన శక్తి ఉందండి ఆ విశేషమైన శక్తి వచ్చి మేము చేసేటువంటి పనులన్నీ చెడగొడుతూ ఉంటుందండి అలా లోకంలో మంచి వాళ్ళ పనులు చెడగొడుతూ ఉండడమే దాని పనులండి అని కనుక అలాంటి భ్రాంతలో ఎవరన్నా గనక ఉన్నట్లయితే దాన్ని మాత్రం మేము లోకంలో సామాన్యులంతా చెప్పుకునే విధి ఏంటంటే ఇలాంటి విధే ఏది తన కర్మతో నిమిత్తం లేకుండా ఆకాశంలో ఎవడో విధానెవడో కూర్చొని మన పనులు చెడగొడుతూ ఉంటాడే అని చెబుతూ ఉంటారు ఆ విధిని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అలాంటి ఖండిస్తాం ఎందుకయ్యా మీకు లేనిపోని తీవ్రంగా వాళ్ళని ఖండించిన ఎందుకంటే అలాంటి లేనిపోని విధిని నమ్మి పాపం వాళ్ళు పూర్తిగా చెడిపోతున్నారు వాళ్ళు ఏ మంచి కృషి చేయలేకపోతున్నారు ఏ మంచి ఫలితాన్ని పొందలేకపోతున్నారు అందుకోసం వాళ్ళ మీద ఉండేటువంటి ప్రేమతో కరుణతో ఆ రకమైనటువంటి విధివాదాన్ని మేము ఖండిస్తున్నాం రామా నువ్వు మాత్రం అలాంటి భ్రాంతిలో ఎంతమాత్రం పడబోకు నీ పురుష ప్రయత్నాన్ని నువ్వు ఎప్పుడూ మానుకోబోకు రామా పురుష ప్రయత్నం అంటే ఏమిటి పురుష ప్రయత్నం పురుష ప్రయత్నం అని ఇంతవరకు నీకు చెబుతున్నా తప్పే దాన్ని విశ్లేషణ చేయాల ఎంతవరకు ఏం చేసాంతవరకు విధి అంటే ఏమిటని విశ్లేషణ చేసాం ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పురుష ప్రయత్నం అని ఆ పురుష ప్రయత్నం అంటే ఏమిటో నీకు ఇప్పుడు విశ్లేషణ చేసి చూపిస్తాను విను పురుష ప్రయత్నం అంటే పురుష ప్రయత్నం అని రెండు పదాలున్నాయి పురుషుడు అంటే మనిషి నువ్వే ప్రయత్నం అంటే పని పని అంటే ఏమిటి కదలిక కదలికి మరో పేరు ఏమిటంటే స్పందం ప్రపంచంలో ఎన్ని రకాల పనులున్నాయో పరిశీలిస్తే దాన్ని బట్టి ఎన్ని రకాల కదలికలు ఉన్నాయో తెలుస్తాయి నేను నీకు ప్రపంచంలో ఉండేటువంటి కదలికలను विभजन चूप्स स्पंदम कदा कदलीकाने अल संविस्पंद मनस्पंद इंद्रिस्पंद संविस्पंद मनस्पंद इंद्रपंद वच एता पुष आर्थ రూపాణ్యేభ్య ఫలోదయ అన్నాడు వశిష్ట మహర్షి సంవిత్ స్పందం మానస స్పందం ఇంద్రియ స్పందం ఇవి మూడు కదలికలు మూడు రకాల కదలికలు ఎక్కడైనా సరే ఏ కాలంలో సరే ఒకడు ఒక పని చేశాడంటే ఆ పనికి వెనకాల వాడి కృషి ఉంటుంది కృషి అంటే ప్రయత్నం ప్రయత్నం అంటే ఏమిటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ రెండు కూడా ఇటువంటి కదలాలి ఆ కదలటమే కృషి దీన్ని నేను ఏమంటున్నాను ఇక్కడ ఇంద్రియాలు కదులుతున్నాయి కనుక ఇంద్రియ స్పందం అంటున్నాను ఇంద్రియాలు కదలటం అంటే ఏమిటి ఇష్టం వచ్చినట్టు గంతులేయటమా కాదు కదా ఏ పని చెయ్యాలనుకుంటున్నాడో ఆ పని జరిగేటట్లుగా ఆ పనికి అనుకూలంగా ఉండేటట్లుగా తన ఇంద్రియాలు కదలాలి ఒక చిత్రకారుడు మంచి పెయింటింగ్ గీయాలనుకున్నాడు అనుకోండి వాడు ఏ రకమైన చిత్రం గీయాలనుకుంటున్నాడు దానికి అనుగుణంగా వాడి కుంచా వాడి చెయ్యి వాడి కళ్ళు అని కదలాలి అంటే ఈ ఇంద్రియాల కదలిక ఇలా కదలాలి అనేటువంటి ఏ నియమైతే ఉందో దాని వెనకాలేముంది వాడికి కోరిక ఉంది ఈ రకమైన బొమ్మని గీయాలనే కోరిక కనుక ఇంద్రియాల కదలిక వెనకాలేముంది కోరిక ఉంది ఈ వస్తువు నాకు కావాలి ఈ బొమ్మ నాకు కావాలి ఈ పని నాకు కావాలి అనే ఆలోచన ఉంది అదే కోరికంటే కోరిక అంటే ఏమిటి మనస్సులో ఒక రకమైన ఆలోచన అనమాట ఇది నాకు కావాలి ఇది నాకు అనుకూలిస్తుంది అనేటువంటి ఆలోచన ఆలోచన అంటే ఏమైంది ఇప్పుడు కోరికన్నా మనస్సులో అంటే మనస్సులో ఒక రకమైన కదలిక ఏర్పడింది అనమాట కోరికంటే కనుక దీన్ని నేను అన్నానంటే మానసిక స్పందము లేక మనస్పందము అన్నాను ఇది రెండో స్పందం ఇక ప్రపంచంలో ఎవరికైనా సరే కోరిక అనేది ఎలా పుడుతుంది నాకు ఫలానా వస్తువు వల్ల ఫలానా రకమైనటువంటి సుఖం కలుగుతుంది ఫలానా పని వల్ల ఫలా రకమైనటువంటి సుఖం కలుగుతుంది అనేటువంటి జ్ఞానం వాడికి ముందుగా ఉంటే ఆ జ్ఞానం వల్ల ఆ వస్తువు మీద వాడికి కోరికలుగుతుంది లేదా ఆ పని మీద వాడికి కోరికలుగుతుంది ప్రపంచంలో అనేక రకాల జ్ఞానాలు ఉండగా వీడికి ఈ క్షణంలో ఈ జ్ఞానం బయటకు వచ్చింది ఏమని ఫలానా వస్తువు నాకు ఇప్పుడు అనుకూలిస్తుంది నాకు అప్పుడు కావాలి అనేటువంటి ఆలోచన బయటకు వచ్చింది ఆ జ్ఞానం బయటకు వచ్చింది కనుక వీడికి జ్ఞానాల్లో ఒక కదలిక ఏర్పడి ఆ కదలికలోంచి ఇప్పుడు ఈ జ్ఞానం బయటకు వచ్చింది అనమాట అంచేత దీన్ని నేనేమంటున్నానంటే సంవిత్ స్పందము అంటున్నాను సంవిత్ అంటే చిత్తవృత్తి ఆ చిత్తవృత్తిలో ఒక స్పందం వచ్చింది కనుక దాన్ని సంవిత్ స్పందము అని నేను జ్ఞానంలో కదలిక అనమాట కనుక ఒక క్రియ వెనకాల ప్రయత్నం ఆ ప్రయత్నం వెనకాల కోరిక ఆ కోరిక వెనకాల ఒక జ్ఞానం ఇవి వరుసగా మూడు ఉంటాయి ఉండి తీరుతాయి అలా ఉంటేనే చివరికి ప్రత్యక్షమైనటువంటి క్రియ ఏర్పడుతుంది ఈ చెప్పుకోవడంలో మనం అట్టి అంటే వెనక్కి వెనక్కి వెళ్ళి చెప్పుకున్నాం నిజంగా క్రియా నివృత్తి అంటే క్రియ జరిగేటువంటి సమయంలో అక్కడ జరిగేటువంటి ప్రక్రియ ఏమిటంటే మొదట జ్ఞానస్పందం ఏర్పడుతుంది కోరిక ఏర్పడుతుంది ఆ జ్ఞానస్పందంలోంచి ఇచ్చ వస్తుంది కోరికొస్తుంది మొదటిది జ్ఞానస్పందం అంటే ఈ రకమైనటువంటి విషయం వల్ల నాకు ఈ రకమైనటువంటి ఆనుకూల్యం నాకు లభిస్తుంది అనేటువంటి భావం పేరు జ్ఞానస్పందం అది మొదటిది జ్ఞానం ఆ తర్వాత నాకు ఆలోచన దీని పేరు ఇచ్ఛ ఆ తర్వాత దీనికోసం నేను నా యొక్క జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను ఈ రకంగా కదిలించాలనేటువంటి ప్రయత్నం ఉందే దాని పేరు ప్రయత్నం ఆ తర్వాత అసలైనటువంటి క్రియ బయటకు వస్తుంది వీటినే శాస్త్రజ్ఞులు శాస్త్రకారులు ఏమన్నారంటే జ్ఞానేచ్ఛా ప్రయత్న క్రియలు అని చెప్పి పిలిచారు జ్ఞాన ఇచ్ఛా ప్రయత్న క్రియలు ఈ నాలుగిటిని నేనేం చెప్పానంటే నా పరిభాషలో సంవిత్ స్పందము మానసిక స్పందము ఇంద్రియ స్పందము అని మూడు మూడు ప్రక్రియలు చెప్పి మూడు మెట్లు చెప్పి ఈ మూడు మెట్లకి ఫలితంగా క్రియ బయటికి వస్తుంది అని చెబుతున్నాను పేర్లకు తెల తప్పితే కొత్త విషయం కాదు రామా కనుక జ్ఞానేచ్చాకృతులు అంటే జ్ఞానేచ్చా ప్రయత్నాలు అనేవి ఉంటే గానీ ఏ రకమైనటువంటి ఫలితము కూడా రాదు వీడి ద్వారా ఫలితాన్ని ఎలా సాధించాలనే విషయాన్ని నీకు నేను వివరిస్తున్నాను విను అని వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు సంవిత్ స్పందము మనస్పందము ఐంద్రియ స్పందము అని మూడు స్పందాలు చెప్పాడు ఎందుకు చెప్పాడంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక క్రియ జరిగిందంటే ఆ క్రియ ఎలా జరుగుతోంది అని విశ్లేషణ చేస్తున్నాడు అదెందుకు చేస్తున్నాడంటే పురుష ప్రయత్నం అనే దాన్ని వివరించడం కోసం చేస్తున్నాడు ప్రయత్నం అంటే క్రియ చేసేటువంటి విధానం అంచేద్ద క్రియ అంటే ఏమిటి ప్రయత్నం అంటే ఏమిటి అని చెప్పాల్సి వచ్చింది దానికోసం ఈ స్పంద్రయాన్ని ఆయన ప్రతిపాదన చేశాడు దాని గురించి కొంత వివరణ జరిగింది ఏం జరిగిందంటే ఎక్కడైనా సరే ఒక క్రియ జరిగిందంటే ఆ క్రియకు వెనకాల జ్ఞానము యత్నం అనేటువంటి మూడు మెట్లుంటాయి నాలుగో మెట్టుగా క్రియ ఏర్పడుతుంది అని చెప్పారు జ్ఞాన ఇచ్ఛ ప్రయత్నాలు తర్వాత క్రియ ఈ జ్ఞాన ఇచ్ఛా ప్రయత్నాలు అనేటువంటి ఈ మూడింటినే వశిష్ఠ మహర్షి మనస్పందము అసంత్ స్పందము మనస్పందము ఐంద్రియ స్పందము అని పేర్లు పెట్టాడు ఇప్పుడు వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు ప్రపంచంలో జ్ఞానశాస్త్రాల్లో జ్ఞానేచ్చా క్రియలు జ్ఞానేచ్చా ప్రయత్నాలు అనేటువంటి ప్రసిద్ధి ఉండగా నేను కొత్తగా మూడు పేర్లు పెట్టాను ఏమని సంహితి స్పందము మనస్పందము ఇంద్రియ స్పందము ఎందుకు ఇట్లా ఈ పేర్లు పెట్టానంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితం కోసం ఒక పర్పస్తో ఈ పేరు పెట్టారు ప్రపంచంలో ఎవరైనా సరే ఏదైనా ఒక పని చేశారంటే ఏమిటంటే బాగా విశ్లేషించురామా పని అంటే ఏమిటి ప్రపంచంలో ఎన్ని రకాల పనులున్నాయో చూడు ఎన్ని రకాల క్రియాపదాలున్నాయో చూడు ఆ క్రియాపదాలకి అర్థభూతములైనటువంటి పనులు ఎన్ని రకాలు ఉన్నాయో చూడు యుద్ధాలు చేయవచ్చు శిల్పాలు చెక్కవచ్చు ధ్యానాలు చేయవచ్చు అన్ని పనులే అనేక రకాల విభిన్న విభిన్నమైన పనులు కానీ ఈ పనులంటే ఏమిటి ఏమిటి అని విశ్లేషణ చేసుకుంటూ వెడితే పని అనే దాని యొక్క అసలైన స్వరూపం ఏమిటంటే స్పందన స్పందమే పని ఎంత లోతుగా వెళ్ళి ఆలోచించినా సరే పని అన్న ప్రతి చోటా కూడా ఈ స్పందమే కనిపిస్తుంది స్పందమే ఉంటుంది సోమరితనం ఉన్న చోట స్పందం ఉండదు స్పందం ఉంటే కాని పని ఉండదు నేను సోమరితనం పనికి రాదు ప్రతివాడు ప్రయత్నం చేయాలి పురుష ప్రయత్నం చేయవలసిందే అని చెబుతున్నాను స్పందం అంటే ఏమిటి సోమరితనానికి వ్యతిరేకం సోమరితనము స్పందం కలిసి ఉండవు పనికి రాదు నిత్యము కృషి వరుడ ఉండవలసిందే అనే విషయాన్ని నొక్కి చెప్పడం కోసమే ప్రతి సాధకుడు కూడా సోమరితనాన్ని వదిలి ఈ స్పందాన్ని ఆశ్రయించాలి చెప్పడం కోసమే ఈ మాట స్పష్టం కావడం కోసమే నేను ఈ మూడు పేర్లు పెట్టాను సంవిత్ స్పందమని మనస్పందమని ఇంద్రియ స్పందమని లౌకిక ఫలితాలు కావాలన్నా సరే ఈ స్పందమే కావాలి పారలౌకిక ఫలితాలు కావాలన్నా సరే ఈ స్పందమే కావాలి కనుక పురుషకారం అనే దాని యొక్క అసలు మూలస్వరూపం ఏంటంటే ఈ స్పందమే సోమరితనం దీనికి పరమ విరోధి రామా కనుక నువ్వు సోమరితనాన్ని పూర్తిగా పరిచయం చేసి దేహానికి ఆధులు వ్యాధులు ఇవేవి రాకుండా చూసుకో ఆధులంటే మనోవ్యాధులు వ్యాధులంటే శారీరక వ్యాధులు ఇవి రాకుండా జాగ్రత్త పడాలి ఆ విషయంలో నువ్వు పూర్తిగా కృషి అలా దేహాన్ని సరిగ్గా పెట్టుకొని ఇక నీ చిత్తాన్ని ఆత్మతత్వం మీదకు ఏకాగ్రం చేయి ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే పురుష ప్రయత్నం నువ్వు చేయాల్సిన పురుష ప్రయత్నం ఇదొక్కటే ఏమిటి నీ యొక్క మనస్సుని ఆత్మతత్వం మీద ఏకాగ్రం చేయాలి ప్రపంచంలో ఎప్పుడైనా సరే పని ఎంత బాగా చేస్తే ఫలితం అంత బాగా ఉంటుంది దీన్ని తిరిగి బృహస్పతి దేవతలకు గురువయ్యాడు ఎలా అయ్యాడు ఆయన ఎంతో ప్రయత్నం చేసి తపస్సు చేసి తపో రూపమైనటువంటి ప్రయత్న బలం వల్ల ఆయన దేవతలకు గురువు అయ్యాడు జీవి దేవతలకు రాజై దేవేంద్రుడు అయ్యాడు ఎట్లా అయ్యాడు ఒట్టిగా కూర్చుంటే కాల వంద అశ్వమేధ యజ్ఞాలు చేశాడు ఇంకా ఎన్నో తపస్సులు చేశాడు అద్భుతమైనటువంటి తపో యజ్ఞాది రూపమైనటువంటి ప్రయత్న బలం వల్ల ఆయన దేవేంద్రుడు అయ్యాడు ఇది దేవలోకంలో మాట మనలోకంలో మన ఊళ్ళో మన కళ్ళేరకుండా జరిగే సన్నివేశాలు చూడు ఏంటంటే కొంతమంది కేవలం ముష్టివాళ్లుగా జీవితం ప్రారంభిస్తారు వాళ్ళు ఆ జీవితంలోనే ఒకే ఒక జీవితంలో వాళ్ళు ముష్టితనం నుంచి కోటేశ్వరత్వం దాకా ఎదిగిపోతూ ఉంటారు కోటేశ్వరులు ఉంటారు అలాంటి వాళ్ళు ఎంత కష్టపడి ఆలోచన చేస్తారో ఎంత కష్టపడి పని చేస్తారో వాళ్ళు చేసే కృషి ఎటువంటిదో వాళ్ళ పట్టుదల ఎటువంటిదో అది కొంచెం అర్థం చేసుకో వాళ్ళకేదో ఉన్నటువంటి ఆకాశం నుంచి డబ్బు సంచులు రాలి పడవు ఎంతో కష్టపడితేనే అది వస్తుంది అంతేత కృషికే ఫలితం అది దీనికి భిన్నంగా కొంతమంది కోటీశ్వరులుగా పుట్టి ఆ జీవితంలోనే ఉన్న ఆస్తి అంతా తగలేసేసి చివరికి ముష్టివాళ్ళుగా మారిపోతారు వీళ్ళని పరిశీలించు చూడు వీళ్ళు ఎంత సోమరులుగా ఉంటారో ఆలోచించు కొంచెం అర్థం చేసుకో వాళ్ళ ఆలోచనలో సమర్థన ఉంటుంది వాళ్ళ పనిలో సమర్థన ఉంటుంది ప్రతి చోడ సమర్థన కనిపిస్తుంది అందువల్లే వాళ్ళు అంత ఆస్తి కలిగినటువంటి సంపన్నులుగా పుట్టిగా కూడా మొత్తం అంత ఆస్తి చేయడిపోతుంది చివరికి పరువు పోతుంది వాళ్ళు కాస్త ముష్టివాళ్ళు దీన్ని బట్టి మనకేం తొలుతుందంటే పురుష ప్రయత్నం ఎంత ముఖ్యమో దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో రామా ఇక పురుష ప్రయత్నం ఫలించే తీరు మనకు అర్థం కావాలి దానికోసం మరొక రకమైన విశ్లేషణ నీకు అందిస్తాను చూసుకో ఏంటంటే శాస్త్రతో గురుతశ్చవ స్వతశ్చేతి స్వతశ్చేతి త్రిసిద్ధయ సర్వత్రురుష అర్థస్ కదాచన శాస్త్రత గురుతశ్చ స్వతశ్చ ఇవి త్రి సిద్ధయ ఇవి మూడు సిద్ధులు ఏమి సిద్ధి శాస్త్రత ఒక సిద్ధి గురుత ఒక సిద్ధి స్వత ఒక సిద్ధి అంటే శాస్త్ర జ్ఞానం వల్ల ఒకనకన సిద్ధి వస్తుంది గురువుల యొక్క బోధ వల్ల ఒక సిద్ధి వస్తుంది స్వతహ అంటే స్వయం కృషి వల్ల ఒకనొక సిద్ధి వస్తుంది సర్వత్ర పురుషార్థస్ ఏది ఈ సిద్ధి దేనికి పురుషార్థానికి సిద్ధి నా దైవస్య దైవం అనే దానికి ఏ రకమైన సిద్ధి లేదు నా దైవస్య కదా ఆచనా రామా దైవానికి సిద్ధి ఉండదు పురుష ప్రయత్నానికి సిద్ధి ఉంటుంది పురుషేత్ర పురుష ప్రయత్నం ఏంటంటే ఒకప్పుడు శాస్త్రాల వల్ల ఫలిస్తుంది మరొకప్పుడు గురువుల యొక్క అనుగ్రహం వల్ల ఫలిస్తూ ఉంటుంది ఏం చేస్తుంది స్వయంగానే తనంతట తనికే ఫలిస్తూ ఇలా దాని యొక్క ప్రవృత్తి మూడు రకాలుగా ఉంటూ ఉంటుంది పురుష ప్రయత్నానికి ఈ రకంగా మూడు రకాలుగా ఫలితం ఉంటే దైవ నేదానికి అసలు ఫలితమే లేదు అది వస్తుస్థితి ఒకప్పుడు మానవుడికి ఏంటంటే చిత్తం చెడు పనుల పోతూ ఉంటుంది పూర్వ సంస్కారాల యొక్క బలం వల్ల వాడు మంచి శాస్త్రజ్ఞానం సంపాదించి కనుకున్నట్లయితే పూర్వం తన శాస్త్రాల్లో చదువుకున్నటువంటి వాక్యాలు ఆ సమయానికి గుర్తొస్తాయి ఈ పని చేస్తే ఈ పాపం వస్తుందిరా ఈ పాపం వస్తే ఈ శిక్ష వస్తుందిరా అని వాడికి గుర్తు వస్తుంది ఆ ఎప్పుడైతే ఆ శాస్త్రవాక్యాలు గుర్తొచ్చాయో ఆ శాస్త్రవాక్యాల భయం చేస్తా అంటే ఆ దురభ్యాసాల నుంచి వాడు బయటకు వస్తాడు ఆ దురభ్యాసాల నుంచి బయటకు వస్తాడు కనుక దురభ్యాసాల వల్ల ఏ కష్టాలు అయితే వాడికి రావాల్సి ఉన్నాయో అవి రాకుండా తప్పించుపోతాడు పట్టి బలవంతాన తన మనస్సుని మంచి మార్గంలోకి తిప్పుకుంటాడు దీనివల్ల శాస్త్రవాక్యాల వల్ల ఆ బలం వల్ల అంటే శాస్త్ర వాక్యాల వల్ల పుట్టినటువంటి పురుష ప్రయత్నం వల్ల ఏ పనైతే చేశాడో ఏది తన మనస్సును మళ్లించడం పని దానివల్ల ఈ ఫలితం వచ్చింది కనుక శాస్త్రాల వల్ల పురుష ప్రయత్నం ఫలించడం అంటే ఇది శాస్త్రత అని చెప్పారు ఇకపోతే గురువుత అంటే గురువుల ఎలా ఫలిస్తుంది అంటే శాస్త్రాల్లో అనేక విషయాలు చెబుతారు అనేక సాధన మార్గాలు చెబుతారు వీటిల్లో ఏది ఉత్తమము మనకు ప్రశ్న వస్తుంది ఏది ఉత్తమం కాదు ప్రశ్న ఏది నీకు అనుకూలం ఏది నీకు ఉత్తమం ఏది నీకు బాగా పనికొస్తుంది నీకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఇక్కడ శాస్త్రంలో చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి మార్గాల్లో నీకు సురువైన మార్గం ఏమిటి ఈ కిటికీ తెలియాలి ఈ కిటికీ తెలియాలంటే కేవలం శాస్త్రాల చదివితే తెలియదు ఆ కిటుకుని బోధించేవారే గురువులు వారు చెప్పినట్లుగా గనక ప్రయత్నం సాగించినట్లయితే నీ ఫలితం నీ యొక్క ఫలితం అది మరింత సత్వరంగా మరింత పరిపుష్టంగా నీకు పురుషకారం గురుల ద్వారా ఫలిస్తుందని చెప్పానే గురుల ద్వారా ఫలించడం అంటే ఇదే ఇదే దాని విధానం గురుతహ అని చెప్పారు అయిపోతే శాస్త్రాలు గురువులు వీళ్ళంతా కూడా ఎన్ని చెప్పినా కూడా చెప్పింది చెప్పినట్టుగా కష్టపడి ఆచరించవలసింది ఎవరయ్యంటే అది నువ్వే వాళ్ళు ఆచరిస్తే వాళ్ళకే ఫలితం వస్తుంది శాస్త్రాలకు ఆచరించే ప్రసక్తే లేదు నువ్వు ఆచరించుకోవాలి నువ్వెంత చురుగ్గా పనిచేస్తే ఫలితం అంత చురుగ్గా వస్తుంది పురుషకారం స్వయంగా ఫలిస్తుందని చెప్పానే స్వతహ అని పురుషకారం స్వయంగా ఫలించే విధానం అంటే ఇదే కనుక రామా నేను ఈ పురుషకారాన్నే నమ్మి నాకు కావలసిన ఫలితాలను నేను పొందేశాను అంతేగాని నేను ఒక్కరోజు కూడా విధిని నమ్ముకుని విధి బలం నేను ఒక్కటి కూడా పొందలే మరైతే నీకు ప్రశ్న రావచ్చు ఏమిటంటే లోకంలో విధి అనే మాట ఉంది కదండి పెద్దలు కూడా ఆ మాటని ఉపయోగిస్తూ కదా అసలు ఆ విధి అనేటువంటి వ్యవహారం లోకంలోకి ఎలా వచ్చింది అని నీకు సందేహం వస్తుందేమో చెబుతున్నా విను దైవం ఆశ్వాసన మాత్రం ఎవరికి దుఃఖే పేలవ బుద్ధిషు పేలవ బుద్ధిషు అంటే చవట బుద్ధులు ఎవరైతే చవట బుద్ధులు ఉంటారో మానవ లోకంలో వాళ్ళకి ఏంటంటే గుండె బలం లేని మనుషులు వాళ్ళు అలాంటి వాళ్ళకి దుఃఖాలు వచ్చి మీద పడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి అవి వీళ్ళకి ఉన్నమతి కూడా పోతూ ఉంటుంది అలాంటి సమయంలో వాళ్ళు తేలిక మనుషులు గనక వాళ్ళని కష్టపెట్టే మాటలు కనుక చెప్పినట్టయితే వాళ్ళు ఇంకా ఉన్నది కూడా పోగొట్టుకుంటూ ఉంటారు వాళ్ళని ఓదార్చడం కోసం అలా చవటలైన వాళ్ళని ఓదార్చడం కోసం విధి మాట పుట్టింది పేలవ బుద్ధిషు ఆశ్వాసన మాత్రం కేవలం ఓదార్పు మాట అంతేగాని విధి అనేది సత్యమైన వస్తువు కాదు మహర్షులు ఎక్కడైనా విధి పదాన్ని గనక ప్రయోగించారంటే ఏమిటనమాట దాని అర్థం ఏంటంటే పేలవ బుద్ధుడైనటువంటి ఆ సమయానికి కాస్త ఓదార్పు మాట చెప్పడం కోసం ఏమైనా ఆ కర్మట కాలింది ఆ విధి అట చేసింది అని ఓదార్పు మాట తప్పితే దాంట్లో సత్యమైనటువంటి విధి అనే పదార్థం ఉందని కాదు కనుక రామా మానవులు తమ అనర్థాలను ఆపదలను కూడా తాము చేసిన పనుల తాము తెచ్చుకుంటారు తప్పితే మరి విధి అనేది ఏమి తీసుకురాదు అయితే ఏమిటంటే పురుష ప్రయత్నం పురుష ప్రయత్నం అని ఎందుకని చెప్పారు పురుష ప్రయత్నం అంటే ఏమిటి మనిషి చేసే ప్రయత్నం అని చెప్పే ప్రయత్నం స్పందాలు ఇవన్నీ చెప్పే విశ్లేషణ చేశారు దాన్ని నువ్వేమంటావంటే కొంతమంది అన్ని తప్పుడు పనులు చేసి అనర్ధాలను ఎత్తించి తెచ్చిపెట్టుకుంటున్నారు కదండి అది కూడా పురుష ప్రయత్నమేనా అంటావేమో ఈ పురుష ప్రయత్నం అనేటువంటి అటువంటి సందర్భాల్లో వినియోగించకూడదు ఏ ప్రయత్నంతో అయితే వాడు సత్ఫలితాలని సాధిస్తాడో అటువంటి ప్రయత్నాన్నే పురుష ప్రయత్నాన్ని పిలవాలి దుష్ఫలితాలని చేసేటువంటి ఏ రకమైనటువంటి పాడు పనులు ఉన్నాయో దానికోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవై వాటిని ఉన్మత్త చేష్ట తప్పితే పురుష ప్రయత్నం అని పెద్దలు అనరు పౌరుషం కూడా దాన్ని వ్యవహారం చేయురు పెద్దలు కనుక సజ్జన సాంగత్యం శాస్త్రాభ్యాసం వివేక ఇటువంటి వాడి సహకారంతో చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో దాన్నే పురుష ప్రయత్నం ఉన్నాలు నువ్వు ఎందుకంటే పెద్దలంతా ఆ పదాన్ని అట్లాంటి ఈ సందర్భంలోనే వినియోగించారు అలాంటి పురుష ప్రయత్నం వలనే చెప్పినటువంటి సత్ఫలితాలు లభిస్తాయి కనుక గురుసేవ చేస్తూ శాస్త్రాధ్యయనం చేస్తూ శాస్త్రాధ్యయనం చేసిన కొద్దీ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది చదివే పాఠాలు అభ్యాసం చేస్తున్న ఇంకా పాఠం ఇంకా జ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది జ్ఞానం పెరిగిన కొద్దీ పురుష ప్రయత్నం పెరుగుతూ ఉంటుంది పురుష ప్రయత్నం పెరిగిన కొద్దీ ఫలితం పెరుగుతూ ఉంటుంది ఇది ప్రక్రియ కనుక రామా నువ్వు ఈ పురుషకారాన్ని అనగా పురుష ప్రయత్నాన్ని మాత్రమే ఆశ్రయించు కొంతమంది ఏమో అన్నీ దైవమే చూసుకుంటుంది అన్నీ పిధి నడుస్తాయి అని బాధిస్తూ ఉంటారే అలాంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు దైవాన్ని నమ్మి నిప్పుల్లో దూకితే బాగుండు వాళ్ళు అలాంటి పనులు చేయరు దైవం దైవం అంటూనే ఉంటారు కానీ నిప్పుల్లోదొకరు పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటారు చేసేది కొంచెం బాగా చేయబయ్య అంటే మాత్రం దైవం దైవం అంటూ ఉంటారు అలాంటి పిచ్చి పనులు దీని గురించి ఇంకా కొంత వివరించవలసి ఉంది అంటున్నాడు వశిష్ఠ మహర్షి రామా దైవం ఉందినే వాళ్ళు దైవమే అన్ని పనులు చూసుకుంటుంది అనేవాళ్ళు మరొక విషయం కూడా ఆలోచించాలి ఏమిటంటే మనం ఏది చేసినా సరే తార్కికంగా యుక్తియుక్తంగా నిర్ణయాలు చేస్తూ వస్తున్నాం దైవం ఉందా లేదా అనే విషయంలో ఇందాక అనేక రకాల యుక్తులతో చూసాం ప్రమాణాలతో కూడా చూసాం ఏదైనా శాస్త్రంలో ప్రమాణాలు కనిపిస్తుందా లేదా అని ఎక్కడా ప్రమాణం కనిపించాలా యుక్తి విషయం పూర్తిగా తార్కిక్యంగా ఇంకో విషయం నీకు చెబుతాను చూడు ఏమిటంటే దైవం ఉంది ఆ దైవం నడిపిస్తుంది అన్ని పనులు ఆ దైవమే చూసుకుంటుంది అని వాళ్ళు చెబుతున్నారు వీళ్ళు చెప్పేటువంటి దైవం ఆ పనికి కర్తగా పనిచేస్తోందా లేదా ఆ పనికి సాధనంగా పనిచేస్తోందా లేదా ఈ రెండూ కాకుండా దూరంగా ఉండి ఆ పనిని చేస్తోందా ఇది ఎలా చేస్తోంది దైవం అనేది ఎక్కడో ఉండి పని చేస్తుంది ఎలా చేస్తుంది సాక్షాత్తుగా ఆ పనికి ఇది కర్తగా ఉండి పనిని చేస్తోందా లేదా ఆ పనిని చేసేందుకు ఇది సాధనంగా పని చేస్తుందా లేదా సాధనము కాక కర్తగా కాక దూరంగా ఉండి ఏదో రకంగా నడిపిస్తోందా ఈ ఓడిట్లో ఏదో ఒక విధానంలో పని చేయాలి లేకపోతే దానివల్ల పని జరిగిందని అట్ట చదువుతాం సరే ఒక్కొక్కటి పరిశీలన చేద్దాం దైవం ఈ పనికి కర్తగా ఉందేమో అనుకుందాం అనుకుంటే ఇక్కడ ఒక పని జరుగుతోంది వీడు జపం చేయడం అనే పని జరుగుతోంది లేకపోతే అన్నం తినడం పని జరుగుతోంది ఈ జరిగే పనికి కర్త ఎదురకుండా కనిపిస్తున్నాడు మనకి ఎదురుకుండా ఉండే కర్తను కాదని చెప్పి ఎవరో ఒకడు కర్త దైవం అనేటువంటి కర్త దూరంగా ఉన్నాడని ఎందుకు కల్పన చేయాలి ఎదురకుండా ఉన్నవాడిని తీసేసి కొత్తవాడిని కర్తగా ఆ చోట్ల ఎందుకు కూర్చోబెట్టాల్సిన పనే వచ్చింది మనకి దానికి ఏం ప్రమాణం ఉంది కనుక ఎదురకుండా ఉన్న కర్తని తిరస్కరించి దైవం కర్తని తీసుకురావడం అది యుక్తియుక్తంగా లేదు అలా కాదండి రెండవ పక్షం తీసుకుందాం దైవమే ఆ క్రియకు సాధనంగా పనిచేస్తోంది అంటారా ఆలోచిద్దాం సాధనం అంటే ఏమిటి ఎప్పుడు కర్తకి లోబడి ఉంటుంది సాధనం అనేది ఒక శిల్పి ఉలితో చెక్కుతున్నాడంటే ఆ ఉలి సాధనం ఆ ఉలి స్వతంత్రంగా పనిచేయదు ఈ కర్తకి లోబడి పనిచేస్తుంది అట్లాగే మీరు చెప్పేటువంటి దైవం అనేటువంటిది కర్తకి సాధనంగా ఇది పనిచేస్తుందంటే కర్తకి లోబడి ఉండాలి కర్త యొక్క అధీనంలో ఉండాలి కానీ మీరేం చూస్తున్నారు కర్త అనే కర్తకి లోబడి ఉంటుందని మీరు చెప్పట్లా ఎక్కడో ఆకాశంలో రౌడీలాగా ఉంటుందని చూస్తున్నారు మీరు అది ఎట్లా కుదురుతుంది కర్తకి లోబడి ఉండాలి కదా కనుక ఆపక్షం కూడా కుదరదు బూడవపక్షం ఉంది కర్త విడిగా దూరంగా ఉంది ఇక్కడ పనులు మాత్రం జరిపిస్తేస్తోంది ఇది మరీ కర్తవ్యము ఎదుర్కొండా కనిపిస్తున్నాడు వాడు పనులు చేసేటువంటి సాధనాలు ఎదురకుండా కనిపిస్తున్నాయి కర్త సాధనము క్రియ అంటే కర్త సాధనాల వల్ల జన్మించేటువంటి క్రియ ఈ మూడు ప్రత్యక్షంగా కనిపిస్తూ ప్రత్యక్ష విరోధంగా వీటితో ఏమీ సంబంధం లేనటువంటి ఒక దైవం కల్పించి ఆ కల్పించిన దానికి కర్తృత్వం అంటగడుతున్నారు అసలు ఈ దైవాన్ని అది వర్థం కదూ అందువల్ల తార్కంగా చూసుకున్నట్లయితే పై చెప్పినటువంటి మూడు రకాల్లో ఏ రకమైన విధానంతోనూ కూడా దైవం అనే దానికి ఆస్కారమే కనిపించడం లేదు కనుక దైవం అనే దాన్ని కల్పించే కల్పిస్తున్నారు ఆ కల్పనకి తార్కికమైనటువంటి యుక్తి మాత్రం లేదు అని చెప్పి వశిష్ఠ మహర్షి తార్కిక రీతిలో కూడా దైవాన్ని తిరస్కరించేసరికి రాముడు కొంచెం బాగా మనసులో ఆలోచించి ఒక ప్రశ్న గురుదేవా ఇద్దరు విద్యార్థులున్నారండి ఇద్దరు మంచివాళ్లే ఒకే గురువు దగ్గర చదువుకుంటున్నారు ఇద్దరూ తెలియని వాళ్లే గురువు మీద ఇద్దరికీ ఫక్తి ఉంది వినే విధేతలున్నాయి చదువు రావాలనేటువంటి ఆసక్తి ఇద్దరికీ ఉంది ఆ గురువు కూడా ఇద్దరి మీద సమానంగానే ప్రేమ ఉంది అయినా ఒకడికి శాస్త్రం బాగా పట్టుతోంది ఇంకోటి శాస్త్రం అంత బాగా పట్టడం లేదు అన్నీ సమానంగా ఉండి కూడా శాస్త్రం పట్టడంలో తేడా కనిపిస్తోంది ఎందుకని కనిపిస్తోంది కదా కనుక ఈ ఈ తేడాకి అంటే ఒకడికి బాగా వచ్చి ఒకడికి బాగా రాకపోవడానికి ఏదో కారణం చెప్పాలి కదా ఆ కారణమే దైవము అని అన్నాం అనుకోండి దాంట్లో తప్పేమిటి దైవం అని చెప్పేవాళ్ళంతా ఇటువంటి మనకి అందనటువంటి కారణాన్నే దైవంగా భావిస్తున్నారేమో అలా ఎందుకు అనుకోరాదు దాన్ని ఎందుకు ఖండించాలి అని అడిగాడు వశిష్ట మహర్షి వెంటనే సమాధానం చెప్పాడు ఆయన ఏం ఏమంటున్నాడంటే రామా నువ్వేం చెప్పావో కొంచెం జాగ్రత్తగా విశ్లేషణ చేసి చూపిస్తావు చూడు నువ్వేమన్నావు అన్నీ సమానంగా ఉన్నాయి అన్నావు చదువు మాత్రం సమానంగా రావడం లేదు అన్నావు దీనికి కారణం మనకు అర్థం కావడం లేదు అంతేకాదు అలాంటప్పుడు ఏ ఒక కారణాన్ని కల్పన చేసి చెప్పాను కారణం దొరకడం లేదు కనుక ప్రత్యక్షంగా దీనికి కారణం ఏమై ఉంటుందయ్యా అని అన్వేషణ చేస్తున్నావు అన్వేషణ చేసి ఇది ఫలానాది కారణం ఉంటుంది అని ఊహ చేస్తున్నావు ఆ ఊహను చేయడాన్ని కల్పన చేయడం సరే దైవం అనేటువంటిది ఒకడుంది అది కారణంగా ఉంది అని కల్పన చేసావు అంటే ఊహ తెలుసుకున్నావు అది ఒకరికి అనుకూలించింది ఏది దైవం రెండో వాడికి అనుకూలించలేదు ఇది నువ్వు చేసేటువంటి ఊహ అంటే ఊహ చేత కల్పన చేసి నిర్ణయం చేసినటువంటి కారణం ఇది ఇక్కడ ఉన్న సత్యం అంటే వాళ్ళిద్దరికీ విద్య సమానంగా రాలేదు అది సత్యం దానికి కారణం మనకి తెలియలేదు అది కూడా సత్యమే తెలియనటువంటి కారణాన్ని ఊహించేటప్పుడు ఎప్పుడు కూడా మనం యుక్తియుక్తంగా ఊహించి కల్పించాలి తప్పితే యుక్తిల్ని వదిలిపెట్టి మనకేదో ఊహాగానం చేసినట్టుగా కవిత్వాలు చెప్పినట్టుగా కల్పన చేసి తీసుకు వస్తే అది తార్కికంగా ఉండదు ఇక్కడ ఇద్దరు విద్యార్థులున్నారు వాళ్ళిద్దరూ చేసినటువంటి పూర్వకర్మ ఉంది అందులో ఒకటి యొక్క పూర్వకర్మ విద్యకు అనుకూలంగా ఉంది రెండవ వాడి యొక్క పూర్వకర్మ విద్యకు అనుకూలంగా లేదు అందుచేత రెండవ వాడికి విద్య సరిగ్గా రావడం లేదు అని ఈ రకంగా కారణ కల్పన చేశామనుకోండి అంటే కారణాన్ని ఊహించాం అనుకోండి ఇది యుక్తు యుక్తంగా ఉంటుంది ఎందుకంటావా ఈ పూర్వకర్మ అనేది ఒకానక భూత కాలంలో ఉంది ఉన్న వస్తువునే ఇక్కడ కారణంగా మనం ఊహిస్తున్నాం దైవం అనేది అది ఏ కాలంలోనూ ఏ చోట లేదు లేని దాన్ని తీసుకొచ్చి కారణంగా కల్పన చేస్తున్నావు అంటే ఊహ చేసి సమన్వయం చేస్తున్నావు కారణంగా ఊహ చేసి సమన్వయం చేయాల్సిన పరిస్థితి వస్తే సత్యంగా ఉన్నటువంటి ఒకనక కాలంలో జీవించున్నటువంటి వస్తువుని తీసుకొచ్చి కారణంగా తీసుకొచ్చి కల్పన చేస్తే బాగుంటుందా ఎక్కడా అభూతమైనటువంటి వస్తువుని తీసుకొచ్చి కారణంగా పెడితే బాగుంటుందా అభూతమైన దానికి కారణత్వాన్ని కల్పించడం అసలు కల్పించడమే బాగుండదు దానికి కారణత్వాన్ని కల్పించడం అంతకంటే బాగుండదు కనుక దానికి ఏ శాస్త్ర ప్రమాణము లేదు కనుక ఏ కాలంలోనూ దానికి అస్తిత్వం లేదు గనక దైవం అనే తీసుకొచ్చి ఇక్కడ కారణంగా పెట్టకూడదు వీళ్ళ యొక్క పూర్వకర్మలు అనేవి ఒకనొక కాలంలో ఒకనొక సమయంలో వీళ్ళు స్వయంగా చేసుకుని ఉన్నాయి గనక ఆనాటి కర్మమే ఈనాటి యొక్క విద్యలో వ్యత్యాసానికి తారతమ్యానికి హెచ్చు తగ్గులకి కారణమని మనం చెప్పినట్లయితే అది చాలా యుక్తియుక్తంగా ఉంటుందయా అందుచేత యుక్తియుక్తమైన కల్పన చేయాలి గాని లేనిపోని కల్పన చేయకూడదు అన్నాడు రాముడు మళ్ళీ ఒక ప్రశ్న చేశాడు ఈ విషయాన్ని నువ్వు మరొక కోణం నుంచి కూడా చూడొచ్చు ఏమిటంటావా ఒకవేళ దైవం ఉందనే అనుకుందాం ఆ దైవమే మొదటి విద్యార్థికి సహకారం చేస్తోంది రెండో వాడికి వ్యతిరేకం చేస్తోందనుకుందాం లోకంలో సహకారం చేసేవాడికి సహకారం పొందేవాడికి ఏదైనా సంబంధం ఉండాలి కదా ఇక్కడ సహకారం పొందేవాడేవాడు విద్యార్థి అంటే వాడు మూర్తిమంతుడు ఆకారం గలవాడు మరి వీడికి ఒక ఆకారం ఉంది వీడి చేసే పనులున్నాయి మీరు చెప్పేసే విధ ఉందే దానికి ఏదైనా ఆకారం ఉందా ఏ ఆకారం లేదు అమూర్తం అమూర్తం అంటే ఆకాశంలాగా ఏ ఆకారం లేకుండా ఉండేది ఆకాశం లాగా ఆకారం లేకుండా ఉండేటువంటి అమూర్త వస్తువులకి ఆకారం కలిగినటువంటి మానవులకి మధ్యలో క్రియాకర కారకమైనటువంటి సంబంధం ఎక్కడ ఉంటుందా ఆకాశం ఎవరి చేతైనా ఏ పనైనా చేయించగలుగుతుందా కనుక మీరు చెప్పేటువంటి దయ్యం ఉందే అది ఎవరికి ఏ రకమైనటువంటి సహకారం కాని అపకారం కానీ ఈ రెండింటిలో ఏ కూడా చేసేసే అవకాశం లేదు ఎందుకని ఒకటి ముహూర్తం ఒకటి అమూర్తం అమూర్త ద్రవ్యం ఎప్పుడూ కూడా అంటే ఆకారం లేనటువంటి ద్రవ్యం ప్రత్యేకంగా ఒకటి చేతి పని చేయించలేదు చేపట్టుకుని అందుచేత ఏ రకమైనటువంటి సంబంధము లేనటువంటి దైవానికి సహకారం చేస్తోంది అనేటువంటి క్రియను అంటగట్టడం ఏమాత్రం బాగాలేదు జై గురుదా